పరశుధుర తండ్రి వదనాలేసయ్యా మహోన్నతుడ సర్వోన్నతుడ గుేవా మీకే వదనాలైన ప్రవ్వా ఈ దినంతా మీ సాయం చేత నడిపించిన విజయం అనుగ్రహించి సురక్షితంగా మీ సరే నడిపించినారు దాన్ని మీకు వదనాలు మీ యొక్క వాక్యాన్ని మేము గణించడానికి వచ్చినాం మా హృదయలను పరిశీలించండి మాలోని ఆయాస్కరమైనది ఏమన్నా తొలగించండి ఆ యొక్క మీరే మీరే దయగలవారు మీరే కృపగల దేవుడు ప్రవ్వా మీరు తప్ప ఎవరు మమ్మల్ని క్షమించలేరు రక్షించలేరు అటువంటి రక్షణ ప్రణాళికలో మమ్మల్ అందరినీ ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వదనాలు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం అనుగరించండి మీకు ఎంతో వదనాలు కృపవరాల చేత ఆత్మ బలాల మీరు మమ్మల్ని అభిషేకించండి మీకు ఎంతో వదనాలు యుగ సమాప్తి చివరి వరకు మీరు నడిపించినారు ప్రవ్వా ఆయన ఈ యొక్క అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చినారు మా కానే కాదు సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగు హాలియా ప్రవ్వా ఆ యొక్క తీర్పు అన్న అంశం కొన్ని వారాల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం మీరే సహాయకుల గుండి నడిపిస్తున్నందుకు మీకు ఎంతో మననాలు ఈ యొక్క సాయంత్రం సంగతి కూడా ప్రవ్వ మీరే మా సహాయకుల నడిపించండి ఆ వాక్యాలని సత్యాన్ని మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి ప్రవ్వా ప్రకృతి సహజంగా ఉంటే వీటిని మేము గ్రహించలేం కాబట్టి ప్రవ్వ మేము ఆత్మస్వరూపులుగా ఉండలాగా నడిపించండి మీ యొక్క ఆత్మలో సంపూర్ణంగా లీనమయ్యే జీవించే బిడలుగా మమ్మల్ని తయారు అటువంటి నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించి మీ అంత నిరీక్షణ స్థిరత్వం మాకు ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేయండి రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా దుష్టినికి విరోధంగా నిలబడే బిడ్డలుగా మా తయారు చేయండి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుండగా మీ యొక్క ప్రేమ ఆత్మన్మాలో పుట్టింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రేమతో వీటిని ప్రకటించాల ద్వేషంతో అహంతో దాంబికంతో మేము ప్రకటించడానికి వీలు ఎందుకంటే మీరు పోయిన వార మాత్రం మాట్లాడారు వాడు ఘట సర్పము డాంబికంగా మాట్లాడుతాడు ఆయన మాలో మాటలు ఉండడానికి వీల్లేదు గర్వంతో మేము మాట్లాడడానికి వీల్లేదు బా మేము తగ్గించుకొని మీ కొరకు జీవించాలా యథార్థతో పరిశుద్ధతతో వీటిని మేము అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీరు మహిపొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల పదిహేడవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న అంశంని కొన్ని వారాల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం మనం ఇంకా మొదటి బూరకు సంబంధించిన విషయమే ధ్యానిస్తా ఉన్నాం కదా ఈరోజు కొంత దీర్ఘంగా వాటిని ధ్యానించి మొదటి బూరలో ఉన్న చిహ్నపరమైన అంశములను ధ్యానించడానికి ప్రయత్నిస్తాం మొదటి బూర సంబంధించిన బోధ లేక బూరలకు సంబంధించిన బోధ లేక విషయములు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న బూరలకు సంబంధించిన అంశంలు అర్థం కావాలంటే ఆరవ అధ్యాయము తర్వాత ఏడవ అధ్యాయం మనం ధ్యానించాల కొంతకాలం క్రిందట వీటిని మనం ధ్యానించినాం క్లుప్తంగా ముద్రలను విప్పేవాడు మన ప్రభువు అన్న విషయాన్ని ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చనంలో మనం చూస్తున్నాం బైబిల్లోని మర్మములన్నీ మనకు అర్థం కావాలంటే మన ప్రభు తప్ప ఎవరు వాటిని చూపించలేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల మన గొప్పతనం అసలే కాదు మనం ఏదో రీసెర్చ్ చేసి కనుక్కుంది అసలేదు మన సొంత అసలే దానికి పనికి రావు అన్న విషయాన్ని మనం ఒకసారి ధ్యానిస్తాం దాని తర్వాత ప్రణవగ్రంథానికి తిరిగి వెళదాం చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడవ అధ్యాయం కొన్ని వాక్యాలని ఈ యొక్క మూడవ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు బైబుల్లోని అంశములు ముఖ్యంగా ప్రవచనాత్మకమైన చెప్పబడ్డ అంశం మనం అర్థం చేసుకోవాలంటే మన హృదయము మన జీవిత పరిస్థితి ఏ రీతి ఉండాలా అనేది మూడవ అధ్యాయంలో మనం అర్థం చేసుకోగలం మన ప్రభు అంతా ఈ విషయం నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము చిన్ననాటి నుంచి వింటున్న ఈ యొక్క వాక్యాలని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొను అది సీక్రెట్ అంటే సంపూర్ణంగా వీటిని నువ్వు నీ నిండు మనసుతో హృదయపూర్వకంగా అంటే నీ స్థానుసారంగా నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని వీటిని స్వీకరించాల ఈ వాక్యాలను తర్వాత వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము కంఠభూషణం అంటే కంఠం అంటే గొంతు ఇది భూషణం అంటే దండలాగా కంఠ భూషణంలాగా అంటే అది ఎప్పుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అట్లా ధరించుకోవాల తర్వాత నీ హృదయమును నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోడము ఇది చాలా ముఖ్యమైన మన హృదయాల మీద వీటిని రాసుకోవడం మన మీద రాసుకోవడానికి వీల్లేదు మన హృదయంలోనే మన హృదయం అనే పలకల మీద రాసుకున్నప్పుడు అవి ఎప్పటికీ తుడిచివేయబడం అదే నీ మనసు మీద రాసుకున్నావు అనుకో నువ్వు రాత్రి చదివితే పొద్దున కాలంలో మర్చిపోతావు కాబట్టి ఎప్పుడు మన హృదయాల మీద రాసుకోవాలంటే దాన్ని దివారాత్ ధ్యానించాలా అన్న విషయాన్ని మనం అర్థ చేసుకోవాలి అప్పుడు దేవుని దృష్టి మానవుల దృష్టి ఇది సాక్ష్యం పొందుకోవడం దేవుని దృష్టి మానవుల దృష్టి నీవు దయ నుండి మంచి వాడమని మనం ఈ లోకంలో మంచి వాడమని అనిపించుకోవాలని సాక్ష్యం పొందుకోవాలని దేవుడు కూడా మనం మంచివాడ మంచివాడని నీవు మంచివాడవని సాక్ష్యం ఇస్తాడంట నీవు దయనుంది మంచివాడవని అనిపించుకో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నీ హృదయం అనే ఫలకాల మీద రాసుకొని దాని ప్రకారంగా జీవిస్తే నువ్వు మంచివాడవని సాక్ష్యం పొందుతావు కాబట్టి దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత సేవ జీవితంలో అనేసి మనము ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే వాడు కుయుక్తి గలవాడు కదా వాడు సైతానుడు కాబట్టి మనల్ని ప్రభు నుంచిది ప్రభులో సంపూర్ణంగా ఆనందించనీయకుండా చేయాలంటే వాడి కుయూర్తులు వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు నువ్వు చదువుకుంటేనే వాక్యం చదువుకుంటేనే వాడు నేను అడగించకుండా ఉంటాడు కానీ ప్రేయర్ టైంలో అడగించవచ్చు నువ్వు ప్రేయర్ చేస్తేనే పోతుంటే వాక్యం చదవనీయకుండా వాడు నిన్ను అడగించకపోవచ్చు కాబట్టి ప్రతి దాంట్లో బ్యాలెన్సింగ్ గా ఉండాలా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దివరాత్రం ధ్యానించడం అంటే అర్థం అదే కదా కొంచెంసేపు వాక్యాన్ని కొంచెంసేపు ప్రార్థా ధ్యానించి లోకాతీతంగా జీవిస్తూ ఉంటాం లోకంగా సంపాదన మీద పడి కాబట్టి ఇవన్నీటిని మనము వీటన్నిటిని మనం దూరపరచుకుంటా ఉంటాం మన జీవితంలో అందుకే ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆయన వాక్యంలో మనము నానబడాల ఆయన పరిశుధాత్మ అభిషేకంలో మనం నానబడాల సంపూర్ణంగా లీనమైపోలా ఆయన ఆత్మలో గంటలు గంటలు నువ్వు ఆయనని స్థుతించగలిగితే ఏ భాషలోనైనా స్థుతించవచ్చు అన్య భాషలు నీకు వరం ఉంటే అన్య భాషలో స్థుతించుకోండి లేదు నీ సొంత భాషలో స్థుతిస్తా అంటే సొంత భాషలో స్థుతించుకోండి ఎంతసేపు అయినా స్థుతించుకోండి ఎన్ని గంటలు స్థుతిస్తే అంతగా నువ్వు ఆయన ఆత్మలు లీనమవుతూ రెండవ పాయింట్ ఏంటంటే పర్లోకపు దర్శనాలన్నీ మళ్ళా తిరిగి నీ జీవితంలోకి వస్తూ ఉంటాయి నువ్వు గంటలు గంటలు దేవుని సన్నిధిలో స్థుతించి భాషలలో గణపరుస్తా ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క పర్లోకము నీ సన్ని చుట్టుపక్కల దిగినట్లు కనిపిస్తూ ఉంటాయి దూతలు కనిపిస్తూ ఉంటారు అనేక మంది ప్రార్థనలు అనేక మంది పాటలు పాడుతున్నట్లు గంభీరమైన మ్యూజిక్ అవన్నీ అవన్నీ నీ దగ్గరకి నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఆత్మీయ జీవితంలోకి మనం మనం ఎదగల కాబట్టి ఇప్పుడు చూడండి ఆరో వచ్చం నుంచి మనకు హెచ్చరిక దేవుని వాక్యాన్ని ధనించే వారము దేవుని వాక్యాన్ని ప్రకటించే వారము మనం కాబట్టి ఈ హెచ్చరికని మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఏంటది నీ నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనము లోబడుము నీ ప్రవర్తన అంతా నీ జీవిత విధానం అంతా ప్రతి దశలో ఆయన అధికారానికి మనం ఎందుకంటే అసలైన అధికారం అదే ఈ లోకంలో పైనుంచి రావాల్సిందే అధికారం కాబట్టి నీ ప్రవర్తన నీ జీవిత విధానము నువ్వు ఏ రీతిగా బిహేవ్ చేస్తున్నావు ఈ లోకంలో ప్రతి దశలో ఆయనకు లోబడాలా ప్రవ్వా నా ప్రవర్తనను పరిశీలించి ప్రవ్వా ఈ క్షణం నేను ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నీకు అంగీకారంగా ఉందా నేను నీకు లోబడి మాట్లాడుతున్నా లేదా లేక నా సొంత తలంపు ఉపయోగిస్తున్నా అనే ప్రార్థన నీకు అవసరం నా స్థలంలో నువ్వుంటే ఏం చేస్తావు ప్రవ్వా నేను అదే చేయాలా ప్రవ్వా అది లోబడడం కాబట్టి నేను ఏం చేయాలనో నాతోని అదే చెప్పి ప్రవ్వా నా ఇష్టానుసారంగా నేను చేయడానికి వీల్లేదు ప్రవ్వా అన్న ప్రార్థన ఈ వాక్యం జ్ఞాపకం చేసింది కాబట్టి నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును కాబట్టి నీ త్రోవని సరళం చేయాలా నీ మార్గంని సరళం చేయాల నువ్వు ప్రతి మార్గం ప్రతి సలని ప్రభు నీకు అనుగ్రహించాలా సరళం అంటే ఏంది సునాయాసం అంటే ఎటువంటి కష్టం లేకుండా ఆయన నడిపిస్తా ఉంటాడు ఈ కాలం ఈ లోకంలో నేను కాబట్టి అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును నేను జ్ఞానిని జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఇవన్నీ హెచ్చరికలు నేను నేను పిచ్చోన్నే నాకేం తెలియదు అన్నట్లే ఉండాలి మనం నేను జ్ఞానిని అని విరవీగద్దు ఎందుకంటే యోగు విషయంలో యోగు గ్రంథము చివరికి వచ్చినప్పటికీ ఆయనలో ఉన్న బలహీనత అదొకటన్ని విషయం మనకి జ్ఞాపకం జ్ఞాపకం చేయబడతాయి ఎవడి వెర్రివాడు నాతోని వ్యాధిస్తున్నాడు అని మాట్లాడతాడు ప్రభు కాబట్టి మనం అటువంటి అవకాశం ఇవ్వద్దు నువ్వు జ్ఞానివి ఇలా జ్ఞానవంతుడు ఎవ్వడు లేడు యోబు అంత నీతి మంతులు ఎవ్వడం లేడు అని వాక్యం ఆరంభమైనప్పుడు ఆయన వచ్చి సంభాషిస్తప్పుడు యోబు ఆయన ఎంత జ్ఞానవంతులన్న విషయంలో బహుశా అతనికి కొంచెం తగిలిందేమో ఆ ఆ సంబంధించినది కొంత తగిలిందేమో అనిపిస్తుంది నాకు మనము ఆయన దృష్టిలో జ్ఞానవంతులం అని అనిపించుకోవడానికి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి నాకేం తెలియదు ప్రభు ఎందుకంటే ఆ ప్రటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తేప్పుడు ప్రవస ముఖ్యంగా మనం ప్రవసన గురించి ఇక్కడ ఉంటాం ప్రవచనాల గురించి ధ్యానిస్తున్నప్పుడు అవి చాలా కష్టతరమైనవి కానీ ఆయన ఎంతగానో వాటిని సునాయాసంగా మనకి అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు ఎందుకు అర్థమైనట్టు చేస్తున్నాడు ఇది మనకు జ్ఞానానికి సంబంధించింది కాదు అది ఆయనకి సంబంధించింది ప్రభు నాకు ఏం తెలియదు నువ్వు తప్ప ఎవరిని ఇవి నాకు చూపించాడు అన్న స్థితిలో నువ్వు కాబట్టి వాటన్నిటిని నీకు చూపిస్తున్నాడు ప్రభు కాబట్టి నేను జ్ఞానిని జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి పెట్టుము యో వయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము ఈ లోకం చెడుతనము అన్నప్పుడు చెడు అంటే మంచిది తారుమారు కావడమే చెడుతనం మంచి జీవిత విధానాన్ని చెడగొట్టుకోవడం చెడుతనం కాబట్టి బైబుల్ వాక్యం పరంగా జీవించడమే మంచి విధానం కాబట్టి బైబుల్ వాక్యానికి విరోధంగా జీవించడమే చెడుతనం కాబట్టి చెడుతనంలో ఉన్నవాడు అనారోగ్య పాలవుతాడు అని అక్కడ చెప్పబడుతుంది చూడండి భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టము అప్పుడు నీ దేహం ఆరోగ్యంను నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రధమ ఫలమునందు నీ ఆస్తిలో భాగంను భాగంను ఇచ్చి యహోవా యహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి కాబట్టి ఇవన్నీ ప్రకృతి సహజంగా ధ్యానం ఇస్తా ఉంటారు చర్చలో మాస్టర్స్ కానీ ధాన్యము ద్రాక్ష రసము అవి ఆత్మీయమైన విషయాలన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తాడు ధాన్యము అన్నప్పుడు ఆయన అనేకమైన ధాన్యం అంటే దేవుని వాక్యమే విత్తనం అంటే దేవుని వాక్యమే కాబట్టి అనేకమైన విషయాలు సమృద్ధిగా నీకు బయలుపరుస్తా ఉంటాడు ప్రకటన గంధమే గానీ దాని గ్రంథమే గానీ ఏ ప్రవక్త అయినా మనం పన్నెండు చిన్న ప్రవక్తలకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు అమోఘమైనవి ఆశ్చర్యకరమైనవి కని ఎరగని విషయాలు మనం ధ్యానించినాం అవి మన ఊహకు అంతు అయినా గాని మనకి ప్రభుత్వాన్ని అనుగ్రహించి అటువంటి ధాన్యంతో మనల్ని సమృద్ధిపరచండి దేవుడు అదే రీతిగా కృతంత్రాక్ష ప్రతిరోజు నూతనంగా ఆయన మనల్ని అభిషేకిస్తున్నాడు క్రొత్త దాక్షాసానికి సాదృశ్యం నూతనంగా ఆయన మనల్ని అభిషేకిస్తున్నాడు నూతన నూతనమైన విషయాలను బయలుపరుస్తున్నాడు అభిషేకం దానికి సంబంధించింది పరిశుధాత్మ నచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చే వరకు సంపూర్ణంగా సత్యంలోనికి పోవాల అదే విషయాలు నేను వారం ధ్యానిస్తా ఉన్నప్పుడు అధ్యాయంలో కూడా దానియాలతో ఏరీతిగా మాట్లాడినాడు ప్రభు యోహను తను అదే విషయం మాట్లాడుతున్నాడు దానితో అంటాడు దాని గురించి చివరికి ఇష్టపడికి నాకు ఇవి ఏమి అర్థం కావట్లేవు ప్రవ్వా అంటే వాటిని ముద్రించేసేయి నీ బాధ్యత కాదు వాటిని ధ్యానించడం దాన్ని ముద్రించేసి త్వరగా మూసేసాయి వాటి గురించి నువ్వు ధ్యానించడానికి అవసరం లేదు అని దాని హెచ్చరిస్తాడు అదే రీతిగా యోహానుభక్తులకి కూడా అదే హెచ్చరిక ఇస్తాడు పదవ అధ్యాయంలో చెప్దేమలో ఒకసారి చూడండి నేను చూడగలరా చూడండి పదవ అధ్యాయంలో చెప్తున్నాడు యోహానుభక్తంతో దేవుడు చూడండి బలిష్ఠ వేరొక దూత పర్లోకముని దిగి వచ్చి చూచితిని చూచి తిని ఆయన మేఘమును ధరించుకొని ఉండెను కాబట్టి ఎవరి తన అర్థం చేసుకోండి ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఆయన ముఖము సూర్యబింబము ఆయన పాదములు అగ్ని స్తంభం మన ప్రభుత్వ సాదృశ్యం ఆయన చేతులలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను పుస్తకాలను విప్పేవాడు మన ప్రభు తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహ గర్జించినట్లు గొప్పతో ఆర్భాటించెను కాబట్టి ఈయన కొదమసింహము ఇది మన ప్రభు ఏసకి సంబంధించిన విషయం తర్వాత చూడండి ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను కాబట్టి ఏడు ముద్రలు ఏడు బుర్రలు ఏడు పాత్రలు తర్వాత ఇక్కడ ఏడు ఉరుములు ఈ ఏడు ఉరుముల గురించి ఎక్కడ బైబుల్లో చూడండి ఇక్కడ ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబవచ్చుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులను సంగతులకు ముద్రవ్యయము వాటిని వ్రాయవద్దు అని పర్లోకం నుండి ఒక స్వరము పలుకుట వింతి కాబట్టి మర్మంగా పెట్టేసింది దేవుడు ఆ ఏడు ఉరుములు దేనికి సంబంధించినవి వ్యూహానికి ఆ ఏడు ఉరుముల శబ్దం వినిపించింది అంటే అది ఏం స్వరమో వినిపించింది ఆ మాటలు ఏదో వినిపించినాయి కానీ వాటిని రాయబోతుంటే వ్రాయద్దు సీల్ చేసే అన్నాడు దాని గ్రంథం చివరి భాగంలో కూడా అంతే సీల్ చేసేయి అన్నాడు కాబట్టి అవి ఏంది అన్న విషయము ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు దశలో ఎందుకంటే దానికి సంబంధించిన క్లూస్ లేవు కానీ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన ప్రభు వాటికి మన ప్రయాసం దాని కొరకు ఎవరి కండ్లకు కనిపించనివి మన కండ్లకు కనిపిస్తున్నాయి అంటే మన కండ్లు ఆత్మీయంగా తయారైతున్నాయి పరిశుద్ధమైన కండ్లుగా తయారు కావాలా మన కండ్లు మన హృదయము మన నోరు మన చెవులు పరిశుద్ధంగా తయారు కావాలా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన స్వరము ఆయన వాక్యాన్ని మనం స్వీకరించాలా వాటిని అర్థం చేసుకోవాలంటే మనం చాలా పరిశుద్ధంగా తయారు కావాలా కానీ ఈ లోకంలో చాలా కష్టం పరిశుధం ఉండడం కానీ నువ్వు ప్రయాస ప్రయత్నం చేస్తే ఆయనకి సమస్తం సాధ్యం ఆయన వాక్యమే నేను శుద్ధీకరించాను కాబట్టి ఆయన వాక్యమే మనల్ని పరిశుభరుస్తా ఉంటుంది ఆ అందులో మనం ధ్యానించినప్పుడు కాబట్టి ఈ సంగతి మనకు తెలియదు ఆయన బయలుపరచబడు దానికి బయలుపరచనివి నీకు నాకు బయలుపరచాడు యోహాను భక్తిని బయలుపరచినాడు యోగులకి బయలుపరచనివి రేతుడికి బయలుపరచాడు అంత్య దిన అందరి మీద ఆత్మను కుమరిస్తా అంటే యోగులు తెలియదు ఎప్పుడు జరగబోతుంది కథ అని అనుకుంటాడు కేవలం ఇసల్ మీదకే కుమరించబడుతుంది ఆత్మ అంటున్నాడు కానీ అనిల మీదకి కూడా పరిశుదాత్మ వచ్చింది కొరనే కుటుంబానికి పరిశుదాత్మ అభిషేకం అయింది అపోలోకి పరిశుదాత్మ అభిషేకమైంది అపస్త కార్యం పంతొమ్మిది అధ్యయనం కాబట్టి అనిలకు అందరికీ పరిశుధాత్మ రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ రోజుకి కూడా జరుగుతుంది మన మధ్యలో కానీ రక్షింపబడ్డ వారం అనిలము కాము అసలైన ఇస్రాయల్ ప్రజలము లేక యూదలము అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపనించి మనకు గుర్తు పెట్టి రక్షింపబడ్డ వారందరూ యూదులేక ఇస్రాయల్ ప్రజలే ఎందుకంటే అసలైన యూదుడు అసలైన ఇస్రాయల్ ప్రజలు క్రైస్తవులు అని పౌలు ఎంతో తిట్టగా బయలుపర్చిండు గళితుల రాష్ట్ర రోముల రాష్ట్ర కాబట్టి ఇప్పుడు మనము ఈ ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడ్డ కొన్ని విషయాలను ధ్యానించినప్పుడు కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి ఈ మొదటి నాలుగు బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనేది తర్వాత ఐదు ఆరు బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతాయి ఈ మొదటి నాలుగు బూరల తర్వాత ఒక గ్యాప్ అంటే ఒక ఒక ఈ మొదటి నాలుగు బూరల ఊదినప్పుడు జరిగే అంశంలన్నీ ఒక గొంపు లాంటివి ఒక ఒక ఒక చెందినవి తర్వాత ఐదు ఆరు బూరలు ఊదినప్పుడు ఆ మొదటి నాలుగు బూరలు ఊదినప్పుడు జరిగిన విషయాలకి భిన్నంగా ఉంటాయి ఆపోజిట్ గా ఉంటాయి లేక మొత్తం వింతగా ఉంటాయి కాబట్టి ఐదు ఆరు నుంచి జరిగేవి అన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి ఏడవది అడిది మొదటి నుంచి ఆరు బూరలు ఊదిన అన్ని క్లుప్తంగా చెప్పబడతాయి ఏడవ బూరలో కాబట్టి ఏడు అంటే సమాప్తమైనది కాబట్టి మొదటి నాలుగు ప్లస్ ఐదు ఆరు బుర్రలు ఏం జరుగుతాయో అవన్నీ సారాంశంగా చెప్పబడిందే ఏడవ బూర కాబట్టి అసలు ఏడవ బూరలో ఏం జరగదు అది మనం చూసినాం మొదటి నుంచి కూడా ఆరవ ముద్ర తర్వాత ఏం జరిగింది ఏడవ బూర ఏడు బుర్రలు ఆరంభం ఆరవ ముద్ర ముగించగానే ఏడవ ముద్ర విప్పంగానే మొదటి బూర ఆరంభది ఏడవ ముద్ర ఏడవ బూర ఊదంగానే మొదటి పాత్ర ఈ లోకంలో పడవేయబడతాయి కాబట్టి కనెక్షన్స్ ఆ రైతుగా చూపించింది కానీ సంపూర్ణంగా ఏడు ఏడు ముద్రలు సంపూర్ణంగా ఏడు బూరలు ఊదినట్టు మనకు అనిపించదు ఆరవ ముద్రకే అయిపోతుంది ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది దూత నిలబడ్డరు బూరలు పట్టుకొని ఏడు మంది ఏడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది దూతలు ఏడు పాత్రలు పట్టుకొని పడినారు అదే జరుగుతుంది కాబట్టి ఆ ఏడవ బూర ఏడవ దూతకు వచ్చినప్పటికీ ఆ ఆరు దూతల సారాంశము మనకు కనిపిస్తూ ఉంటది అంటే కంక్లూజన్స్ కనిపిస్తూ ఉంటాయి క్లుప్తంగా తర్వాత మొదటి నాలుగు బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతాయో ఐదు ఆరు బూరలకు మధ్యలో ఏం జరుగుతుందో అనేది ఇక్కడ చెప్పబడింది చూడండి చూడండి ఇక్కడ క్రింద పదకొండవ వర్షం తర్వాత తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఐదవ బూరకు సంబంధించింది పదకొండు వర్షాల వరకు తర్వాత పన్నెండవ వచనంలో మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చను అంటే మొదటి ఐదు బుర్రలు ఊదినప్పుడు మొదటి శ్రమ చాలా దీర్ఘకాలమైన శ్రమ అక్కడికి గతిస్తుంది ఐదు బుర్రలు ఊదినప్పుడు తర్వాత రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చినప్పుడు ఆరవ బుర ఆరంభమైనప్పుడు రెండవ శ్రమ దాని తర్వాత మూడవ శ్రమ అన్న విషయాన్ని అక్కడ చూపిస్తాడు దేవుడు కాబట్టి మొదటి బూరలు మొదటి నాలుగు ఐదు బూరలు ఊదినప్పుడు ఒక దీర్ఘకాలపు శ్రమ గతిస్తుంది అది ఎంత కాలం ఉంటుంది మనము చెప్పడానికి వీలైదు క్యాల్కులేషన్స్ ప్రకారం కానీ ఒక సూచనాత్మకంగానే మనకు చెప్పబడుతుంది అది వెయ్యి సంవత్సరాల రెండు వేల సంవత్సరాల అనేది మనం చెప్పలేము కానీ సృష్టి ఆరంభం మొదలుకొని అవి నెరవేరుతూనే ఉన్నాయి ఉదాహరణకి మోస కాలంలో నెరవేరింది ఇక్కడ చూస్తాం వాక్యం అంటే ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు కూడా అది ఆరంభమైంది ఆ శ్రమ కానీ మన కాలంకి వచ్చినప్పటికీ అది ముగిస్తుంది మొదటి శ్రమ గతించను అంటే ముగించింది అని అర్థం కాబట్టి ఎన్ని వేల సంవత్సరాల తర్వాత ఇది గతిస్తుంది అన్న మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం కాబట్టి ఇప్పుడు క్లుప్తంగా ముందు ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానిస్తాం ఎనిమిదో అధ్యాయంలో మొదటి నాలుగు బోర్లకు సంబంధించిన విషయాలు మొదటి ఎనిమిది అధ్యాయము మొదటి వర్షం ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పర్లోక మందు ఇంచుమించు ఆరు గంట ఆర గంట సేపు నిశ్శబ్దంగా ఉండెను ఎప్పుడు ఏడవ ముద్ర ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు నిశ్శబ్దమే ఉంది అక్కడ తర్వాత ఏం జరిగింది పర్లోక రాజ్యంలో అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు గుర్రలు ఎవడను కాబట్టి ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరగలేదంటే ఆరవ ముద్ర విప్పినప్పుడు తెగుళ్ళు శ్రమలు కానీ ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది కొత్త విషయం జరుగుతుంది అన్న విషయానికి ఏంటంటే ఆరుతో పాటు అవి సమాప్తమైపోయినాయి ఆరు ముద్రలు విప్పినప్పుడు జరిగిన పరిస్థితులు సమాప్తమై ఏడవ ముద్ర విప్పినప్పుడు కొత్తది ఆరవం అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుండ్రు ఏం జరిగింది మూడవ వచనంలో దీనికి సంబంధించింది మనము రెండు మూడు వారాలు ధ్యానించినాము మరియు సువర్ణ దూపార్థి చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీటం ఎదుట నిలువగా సింహాసన పరుశుతులతో కలుపుటకై అతనికి అప్పుడు ఆ దూప ద్రవ్యములు గల పొగ పరుషుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను ఆ దూత దూపార్తని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపములు కలిగే కాబట్టి ఇవన్నీ మన ప్రభు రాకడకు సూచనలని వాటికి సంబంధించిన విషయాలు రెండు గంటలు ధ్యానించినెక్కుని ధ్యానించినం ఈ నాలుగు ఐదు వచనాలు మన ప్రభు రాకడకు సిద్ధపాటు అందులో ఎంతో డీటెయిల్డ్ గా ఉన్నాయి మొదటి దూత గూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన బడగండ్లను అగ్నియుట్టి భూమి పైన పడవేయబడెను ఈ వాక్యము మనము ఆ ఐగుప్తలో ఇసకాలు ఉన్నప్పుడు మోసే ప్రార్థన చేసినప్పుడు మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇదే విధానంగా ఉంటుంది మీరు ఒకసారి మనం ఈరోజు చూస్తాం దాన్ని దీర్ఘంగా దాని తర్వాత చూడండి అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయాను కాబట్టి మనల్ని చాలా సంవత్సరాల ఈ మూడు అనే పదము తిరిగి వెంటాడుతుంది దీనికి సంబంధించి మనం చూస్తాం ఈ మూడు దేనికి సంబంధించింది అనేది అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయాను చెట్లలో మూడవ భాగమును కాలిపోయాను పచ్చగడ్డి అంత కాలిపోయాను కాబట్టి చెట్లు పచ్చగడి ఇవి మూడు క్రైస్తవ గుంపులు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల మూడు క్రైస్తవ గుంపులు ఏహెచ్కల్ గ్రంథము ఐదవ అధ్యాయుల మనం ధరించామా మూడు గుంపుల గురించి కొన్ని సంవత్సరాల క్రితము ఆ వాక్యం తిరిగి జ్ఞాపకం చేసుకుంటాం మనం ఈరోజు అప్పుడు మీకు అర్థమైతుంది ఈ మూడు గుంపులు మనల్ని మొదటి నుంచి వెంటాడుతూనే ఉంది ప్రభు మనకు చూపిస్తానన్నాడు మూడు గుంపులు ఎవరు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు వీటిని కాని ఎందుకు మనకు చూపిస్తున్న చూడండి ఈరోజు కాబట్టి ఏడో వర్షంలో ఏమన్నాడు మొదటి దూత గూర రక్తంతో మిళితమైంది అంటే కలిసిపోయింది మింగిల్ అంటారు ఇంగ్లీష్ లో రక్తంతో మిళితమైన వడగండ్లు తో కలిసిన వడగండ్లు తర్వాత అగ్నియు పుట్టి రక్తము వడగండ్లు అగ్ని ఈ మూడు విషయాలు అక్కడ చెప్పబడ్డాయి రక్తము వడగండ్లు అగ్ని ఇవి పుట్టి భూమి పైన పడవేయబడెను అవన్నీ చిహ్న పరంగానే చెప్పబడ్డాయి రక్తము దేనికి సాదృశ్యమైంది వడగండ్లు దేనికి సాదృశ్యమైన తర్వాత అగ్ని దేనికి సాదృశ్యమైన కనీసం ఒక ఏడు వరల క్రితం జానించిన ఏడు ఎనిమిది వారాల క్రితం జ్ఞానించిన ప్రతి అంశం గురించి రక్తం అంటే దేనికి సంబంధించింది వడగంటే దేనికి సంబంధించింది అని ఇంగ్లీష్ లో హే లెటర్ కదా కాబట్టి వడగండ్లు దేనికి సాదృశ్యమైన రక్తము దేనికి సాదృశ్యమైంది దాని తర్వాత అగ్ని దేనికి సాదృశ్యమైంది అగ్ని సాధారణంగా మనం ఏరీ కలిగిస్తామంటే అది తేళ్లకి సాదృశ్యం ఎందుకంటే మంట ఉంటుంది కదా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అగ్ని విడదీయవాడి చూడండి మరోసారి మొదటి దూత గూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అంటే అదొక ఒక సెక్షన్ రక్తంతో కలిసిన వడగండ్లు ఒకటైతే అగ్నియు సెపరేటెడ్ అనేటి రక్తము వడగండ్లు కలిసిపోతే అగ్ని సెపరేటెడ్ ఉంది అక్కడ కాబట్టి అగ్నియు అంటే అగ్నిగూడ అనర్థం అగ్నియు అంటే అగ్ని కూడా అనర్థం కాబట్టి రక్తము వడగళ్ళు కలిసి ఉంటే అగ్ని సెపరేటెడ్గా భూమి మీద పడవేయబడును కాబట్టి ఈ ఏడవ వర్షానికి సంబంధించినయే మనం దీర్ఘంగా ఇప్పుడు ధ్యనించబోతున్నాం వాటికి సంబంధించిన విషయాలు నేను రాసుకున్నాను కాబట్టి యష గ్రంథము ఇరవై అధ్యాయంలో ఈ యొక్క అంశం ఆరంభం యశే గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం ఈ గుంపులు ఎవరనేది మనం సూచనాత్మకంగా చెప్పాలా త్రాగుతులకు వాడిపోచున్న పుష్పం వంటి వారి సుందర భూషణం శ్రమ ద్రాక్ష రసం వలన కూలిపిన వారి ఫలవంతమైన లోయ తల మీద కిరీటంనకు శ్రమ ఇక్కడ మూడు గుంపులు మీకు కనిపిస్తున్నాయి ఒకటేమో త్రాగుబోతులు రెండవది వాడిపో చిన్న పుష్పంల వంటి వారు దాంతరత తర్వాత ద్రాక్ష రసం వల్ల కూలినవారు మూడు గుంపులు మనకు కనిపిస్తున్నాయి ఈ మూడు గుంపులకు శ్రమ అని ఇక్కడ చెప్పబడింది తర్వాత చూడండి ఇప్పుడు ఆలకించడి బల పరాక్రమములు గలవాడొకడు ప్రభుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పరద్రోయవాడు త్రాగుబోతులకు ఎఫ్రాఫ్రాల అతిశయ కిరీటమును కాళ్లతో త్రొక్కబడును కాబట్టి బలవంతులైన వాడు మన ప్రభు కాబట్టి మన ప్రభు ఏం చేయబోతుడు ఈ మూడు గుంపులకు అన్న విషయం ఇక్కడ చెప్పబడింది ఆయన ఏం చేస్తాడు ఈ మూడు గుంపులకు ప్రచండమైన వడగండ్లు అంటే గంభీరంగా ప్రచండం అంటే విపరీతమైన వడగండ్లు గంభీరంగా కనిపిస్తాయి అవి భయంకరంగా కనిపిస్తాయి అన్నది ప్రచండం కాబట్టి భయంకరమైన శబ్దంతో అవన్నీ పడబోతున్నాయి అంటే ఒక పెద్ద బ్లాస్ట్ లాగా ఉంటుంది అన్నట్టు ఒక పెద్ద మన పెద్ద భూకంపం జరిగితే శబ్దం ఉంటుంది అది ప్రచండం అంటాం కాబట్టి వడగండ్లు పైనుంచి పడుతుంటే పెద్ద శబ్దాలు వస్తుంటాయని చెప్తున్నారు అక్కడ ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జల ప్రవాహంను ప్రచండమైన వరద అంటే ఫ్లడ్ పెద్ద తుఫాను వాళ్ళందరినీ కొట్టివేస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి మొదటి బూర ఊదినప్పుడు ఈ మూడు గుంపులకు శిక్ష ఆరంభం అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఎవరు మూడు గుంపులు ఉన్నప్పుడు చాలా మందికి తెలుసా మూడు గుంపులు ఆ టూ నుంచి మనం చూస్తున్నాం ఈ మూడు గుంపుల గురించి కానీ ఇప్పుడు వారి పాపము పరిపక్వం చెందే దశ అందుకే ప్రభు మనకి ఇవి చూపిస్తున్నాడు ప్రపంచమంతటా ఈ మూడు గుంపులు మతపరమైన గుంపులు వాటి పాపము పరిపక్వం చెందిన దశ అంటే పరిపక్వం అంటే ఇంకా వాళ్ళ పాపము కూడా కోత దశకి వచ్చింది అని అర్థం అంటే ఇక వాళ్ళ పాపము అది కోత దశకు వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని కొయాల్సిందే అంటే దానికి తీర్పు తీయాల్సిందే అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం లేకపోతే ప్రభు ఎందుకు దిగి వస్తాడు మన ప్రభు అక్కడే కాబట్టి ఇందాక మనము పదవ అధ్యాయం ప్రకటన క్రితం పదవ అధ్యాయంలో చేసినాము బలిష్ఠుడైన వేరొక దూత కాబట్టి మన ప్రభు ఒక్కడు తప్ప ఎవ్వడు బలవంతుడు కాడు బలిష్ఠుడు కాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన వేరే ఒక దూత అంటే ఇతర దూతల వంటి వాడు కాదు అయినా మన ప్రభు మన సృష్టికర్త మన తండ్రి మన దేవుడు మన రక్షకుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే వేరే ఒక దూత అని చెప్పబడింది కాబట్టి ఈ యొక్క వడగండ్లు దేనికి సాదృశ్యము అన్నప్పుడు మన ప్రభువు శిక్షకి సాదృశ్యము లేక ఆయన తీర్పుకు సాదృశ్యము ఆయన ఏరీతిగా రాబోతున్నాడు వడగండ్లు అంటే జలప్రవాహంలాగా ప్రవాహం లాగా రాబోతున్నాడు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు ఈ మూడు గుంపులు ఏ రీతి ఉన్నాయి త్రాగుబోతున్న లాగున్నాడు తర్వాత వాడిపోతున్న వారు అంటే వాళ్ళ జీవం లేదు వాడిపోవడం అంటే ఒకప్పుడు ఆయన కొరకు ఫలించిన వాలి అందుకే పుష్పం అంటున్నాడు ఒకప్పుడు ఆయన కొరకు ఫలించిన పుష్పం వంటి వారు కానీ ఇప్పుడు మటుకు వాడిపోతున్నారంటే వాళ్ళ వారు ఆయనలో పుష్పం లాగా ఉన్నారు కాని వాణిపైన పుష్పం అది అంటే ఒకప్పుడు ప్రభునందు ఫలించిన వారు ఇప్పుడు ఫలాన్ని పోగొట్టుకున్నవారు లేక ఎండిపోయిన వారు జీవం లేనివారు అని అర్థం దాని తర్వాత ద్రాక్ష రసం వలన కూలినవారు అంటే ఆయన బయల్పరిచిన ఎన్నో విషయాలు కానీ వాళ్ళు దాన్ని స్వీకరించలేదు ఆయన ద్రాక్షసము సత్యానికి సాదృశ్యం ఆయన సత్యాన్ని నువ్వు నీ స్వ స్వ స్వ ఏమంటాం స్వలాభం కొరకు వాడుకున్నావు నీకు బయలుపరచబడ్డ ఆ వాక్యాలను అన్నిటి నీ సత్యాలన్నింటినీ నీ స్వంత ఘనత కొరకు వాడుకున్నావు నీ మణి నీ ధన వ్యామోహాన్ని కొరకు వాడుకున్నావు నువ్వు కొరకు వాడుకున్నావు ఆయన జ్ఞానాన్ని మనం ఉండడానికి వెళ్లేదానికి మనము ఈ మూడు గుంపులలో ఉండము అన్న విషయాన్ని మనం రెండు వేల సంవత్సరం నుంచి ఈ విషయాన్ని దీర్ఘంగా మనం నేర్చుకుంటున్నాం అప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం చూడండి నాలుగవ వచ్చనము చివరి భాగంలో అది మృంగివేయబడును అంటే ఆ పంటతో మిగిలి వేయబడును ఆ దినమున సైన్యములకు అధిపత్య యుహోవ శేషించిన తన ప్రజల కొరకు తానే భూషణ కిరీటముగా ఉండను ఇది నాలుగో గుంపు శేషించిందంటే ఈ మూడు గుంపుల నుంచి మిగిలిపోయిన గుంపునే శేషమంట బైబుల్ అంతటా చివరి వరకు ఆయన ఏలియత కూడా అదే మాట్లాడాడు ఏలి ప్రవ్వా అందరూ నిన్ను విడిచిపెట్టవారు నేను ఒక్కడనే రోషన్ కలిగి నీ కొరకు జీవించే లేదు ఎలియా నా కొ బయలు దేవతకు సాక్ష్యంగా పడని ఏడు వేల మందిని నా కొరకు ప్రవక్త లాగా బయలునకు మోకలునని ఏడు వేల మంది ప్రవక్తలను నేను భద్రపరచుకుని నా కొరకు ఆ కాలంలో అంటే దేశం అంతా పూజిస్తుంటే క్రైస్తవులు లేక ఇస్రాల్పదులు దేవుని బిడ్డలు ఏడు మందిని రహస్యంగా దేవుడు భద్రపరచుకున్నాడు కాబట్టి అది చిన్న గుంపు దేశమంతటా ఏడు మంది అంటే చిన్న గుంపే కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటు చెప్పబడింది అతిపెద్ద శేషించిన తన ప్రజకు ప్రజలకు తానే భూషణ కిరటముగా ఉండును సంధ్యం సౌందర్యం గల ఆయన న్యాయపీఠం మీద కూర్చుని కూర్చుండీ తీర్పు నేర్ప ఆత్ నేర్పు ఆత్మగాను ఆత్మగాను గుమమునద్ద యుద్ధమునకు యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమం పుట్టించు వాడుగాను ఉండును కాబట్టి ఆయన మనల్ని చిన్న గుంపుని ఏనీగా తయారు చేస్తాడు యుగ సమాప్తిలో అని చెప్తున్నాడు మనకు ఒక పని అప్పగించబడింది ఈ వాక్యం ప్రకారంగా మనకి ఒక పని అప్పగించబడింది ఆ పని నిర్వర్తించడం కోరిక మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇప్పుడు తిరిగి చూడండి ఆ ప్రకటన బృందం ఎనిమిదో అధ్యాయుల మనం ఈ విషయాన్ని ధ్యానిస్తున్నాం మొదటిదిగా వడగండ్లు వడగండ్లు దేనికి సాదృశ్యం మన ప్రభువే తుఫాను లాగా రాబోతున్నాడు మన ప్రభువే బలిష్ఠుడు ఆయననే గొప్ప వరదలాగా రాబోతున్నాడు వీళ్ళందరినీ తుడిచి ఈ మూడు గుంపులని తుడిచి వేస్తాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం ఇస్తున్నాడు చూడండి ఏషాగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విషయాన్ని మరోసారి జ్ఞాపకం ఇస్తున్నాడు ఏషయాగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం కాబట్టి ఎరుసలేములో ఎరుసలేం లో ఈ జనులకు జనులను ఏలు అపహాసకులారా యహోవ వాక్యము వినడి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది ఒక అపహాసకుల గుంపు ఈ మూడు గుంపులకి రకరకాల గుణగణాలు ఉంటాయి అవే మనం నేర్చుకోవాలి అటువంటి గుణగణాలు మనకు ఉండొద్దు యహోవ వాక్యము ఎక్కడుంది కాబట్టి ఎరుసంలో ఉన్న ఈ జనులకు జనులను ఏలు అపహాసకులారా యహో వాక్యము వినడి నేను మరణముతో నిబంధన మేము మరణముతో నిబంధన చేసుకుంటే మీ ఏకమైతిమి ఏకమైతి ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు అబద్దములను మాకు ఆశ్రయంగా చేసుకుంటే మా క్రింద దాగిన్నాం మాయా క్రింద దాగిన్నాము అని మీరు చెబుచున్నారే ప్రభువు యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు సీరులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే అది పరిశోధంపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది రాయ మూల రాయ ఉన్నది విశ్వసించవారు వాడు కలువరపడడు నేను న్యాయము పొలనులుగాను నీతి మటపు గుండుగాను పెట్టదను వడగండ్లు ఈ పదిహేడు వర్షాలు చూస్తున్నాం వడగండ్ల గురించి మళ్ళా వడగండ్లు మీ శరణ్యమును కొట్టివేయును కాబట్టి ఎందుకు వడగండ్లు రాబోతున్నాయి మొదటి బూర ఊదినప్పుడు దూతలు దూత ఏం జరగబోతుంది వడగండ్లు దేనికి సదృశ్యం ఈ వడగండ్లు మీ మాయా శరీరము కొట్టివేయును మీరు ఏదైతే గుడిగా నమ్ముకున్నారో అది మీకు నెరవేరదు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు మాకేం కాదులే మేము అమాంతంగా ఎత్తబడతాంలే శ్రమల కాలంలో మేము సడన్ అమాంతంగా ఎత్తబడతాం ఈ లోకస్లకు శ్రమ అని మీరు అనుకుంటున్నారు కానీ మీరు నమ్ముకున్నదే మాయా అబద్ధం కాబట్టి వడగండ్లు నీ మీదికొచ్చి వాటిని మిమ్మల్ని కొట్టివేస్తుందని చెప్తున్నాడు దాగి ఉన్న చోట్లు నీళ్ల చేత కొట్టుకొని పోవును వరద వచ్చినప్పుడు అంతే వరద వస్తుందని ముందు నిలబడదు కదా అన్ని కొట్టుకుపోతాయి అట్లనే నువ్వు ఎక్కడ ఉన్నా గానీ ఏ దేశంలో ఉన్నా గాని ఏ ప్రాంతంలో ఉన్నా గాని ఏ సంఘంలో ఉన్నా గాని నువ్వు కొట్టుకొని పోక తప్పదు మరణంతో మీరు మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును పాతళముతో మీరు చేసుకుని ఒడంబడిక నిలవదు తర్వాత ప్రవాహము వలే ఉపద్రవము మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదరు వచ్చినప్పుడెల్లా అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును జలపరణం వచ్చి కొట్టుకొని పోవును ఈడ్చుకొని పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును మూడు స్థాయి ఉదయము పగలు రాత్రి మూడు సార్లు జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి చూడండి ఇది ఉదయం ఆరంభమై మధ్యాహ్నం కంటిన్యూ అయి రాత్రికి ముగిస్తుంది అంటే ఉదయం అంటే అపోస్త కాలము ఉదయంకి పోల్చబడింది అంటే ఆరంభమైంది రక్షణ సందేశం ఆరంభమైన కాలం అది ఉదయం మిడిల్ మిడిల్ ఏమంటారు మిడిల్ ఏజెస్ మిడిల్ ఏజెస్ అంటారు మిడిల్ ఏజెస్ అంటే సిక్స్టీన్ సెంచరీ ఫిఫ్టీన్ సెంచరీ థర్టీన్ సెంచరీ ఆ ఏజెస్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు సిక్స్టీన్ సెవెంటీ వరకు మెయిల్ ఏజెంటాం అన్నట్టు అంటే మధ్యకాలం ఇది మధ్యాహ్న కాలం అంటే మధ్యకాలం రక్షణ సువార్థ ప్రకటించబడిన ఈ రోజుకి మధ్యకాలం ఏంటంటే వెయ్యి సంవత్సరాల తర్వాత జరిగింది ఇప్పుడు మనం ఉంటుంది రెండు సంవత్సరాల తర్వాత జరిగే విషయం ఇది పదిహేడవ సంవత్సరం రెండు సంవత్సరం కాబట్టి ఇప్పుడు మనం ఉంటుంది రాత్రి కాలం ప్రపంచం అంతటా భయంకరమైన చీకటి కదా ఏ దేశం చూసినా శ్రమలే ఏ దేశం చూసినా కష్టాలే ఇరుపు ఇబ్బందిలే ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం ఎక్కడ చూసినా ఆశ్చర్యమైన విషయాన్ని వింటాం ఆకాశం మీద ఎన్నెన్నో వింతలు జరుగుతున్నాయి న్యూస్ పేపర్లలో చూస్తా ఉంటాం కాబట్టి ఇవన్నీ రాత్రి కాలానికి సాదృశ్యం అంటే శ్రమల కాలానికి సాదృశ్యం అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇట్టి ప్రకటన గ్రహించట మహా మహాభయము పుట్టును పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనకు దుప్పటి వెడల్పు చాలదు నిజంగా తన కార్యమును తన ఆశ్చరమైన కార్యమును చేయటకు అపూర్వమైన తన కార్యము నుణరించుటకును ఆయన సెరాజీము అను కొండ మీద పెరేజీ పెరాజీము కదా ఆయన పేరాజీము అన్న కొండ మీద లేచినట్లు యోహోవా లేచింది కాబట్టి మన ప్రభువే ఇది చేయబోతున్నాడు ఆయననే వడగండ్లని కుమరించబోతున్నాడు ఆయననే వరదగా వరద లాగా ఆయననే వర్షంలాగా రాబోతున్నాడు ఆయననే తుఫాన్ లాగా అన్న విషయం ఇక్కడ మనం ముగి క్లుప్తంగా తీసుకుంటున్నాం ఒక వాక్యం నేను చూపించేసి ఈ రోజుకి ముగించుకుంటాను నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయంలో ఇదే వాక్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు చూడండి నిర్గామాకాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నిర్గామాకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం యహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపము ఐగుప్త దేశమంతని మనుషుల మీదను జంతువుల మీదను పొలము పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్త దేశం అంతటా పడునని మోసతో మన ప్రభువు చెప్తున్నాడు ఈ విషయం మోసే నీ చెయ్యి ఆకాశం చాపము అప్పుడు ఏం జరుగుతుంది మనుషులు జంతువులు కూరలు ఈ మూడు గుంపులు కనిపిస్తున్నాయి మీకు మళ్ళా మనుషులు జంతువులు కూర మొక్కలు మనుషుల మీదను జంతుల మీదను పొలముల కూరల అన్నిటి మీదను కాబట్టి మనుషులు జంతువులు కూరలు అంటే లేక పచ్చదనం చెట్లు అన్న విషయం జ్ఞాపనించాడు వాటి మీద వడగండ్లు ఐగుప్త దేశం అంతటా పడునని మూషతో తర్వాత చూడండి ఇరవై మూడవ అసంలో మోస ఆకాశం వైపు ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను తర్వాత యహోవా ఐగుప్తి దేశం మీద వడగండ్లు కురిపించను అలాగూ ఇప్పుడు చూడండి అలాగూ వడగడ్లను వడగడ్లతో కలిసిన పిడుగులను బహుబలమైనటును అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అటువీ కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తి దేశం అంతటా మనుషులనేమి జంతులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూర కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయేలీ ఉన్న గోషణి దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు చిన్న విశేషం కాబట్టి ఇక్కడ మూడు మనుషులు పశువులు పొలంలో ఉన్న ప్రతి కూరముక్కలు మొక్కలు అన్నింటినీ అది కాల్చివేసింది అన్న ఇది ప్రకృతి సాధ్యంగా నెరవేరింది పాత నిబంధన కాలంలో ఐగుప్త దేశంలో ఇది నెరవేరింది కాబట్టి చూడండి ఇప్పుడు మోసె కంటే శ్రేష్ఠుడు మోసె కంటే గొప్పవాడు మన ప్రభు అతనే బలిష్ఠుడు ఇప్పుడు ఎవ్వరు చెప్తున్నాడు మోసే నీ చేయి చాపు ఆకర్షణిదని చెప్పాడు కానీ ప్రగడం గ్రంథం కష్టపడికి ఎవ్వరు చేయి జాపనవసరం లేదు మన ప్రభు తనంతట తానే వడగండ్లని కుమరించబోతున్నాడు తనంతట తానే ఆయన దహించు అగ్ని కాబట్టి ఆయన అగ్ని రూపంగా రాబోతున్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ వడగండ్లు మరియు ఏం కలిసిపోయినాయి వడగండ్లు మరియు పిడుగులు కలిసిపోయినాయి ఇక్కడనేమో వడగండ్లు మరియు రక్తము కలిసిపోయినాయి కాబట్టి వడగండ్లు పిడుగు రక్తము ఇవన్నిటి జాగ్రత్తగా జేమ్స్ట్రాంగ్ నంబర్స్ అని మనం వెతుకుంటేనే గానీ ఇవి మనకి ఎప్పటికీ అర్థం కావు కానీ క్లుప్తంగా ఏందంటే మొదటి బూర ఊదినప్పుడు మన ప్రభువు తన తీర్పును ప్రకటిస్తుంది లోకం మీద మొదటి మూడు గుంపులకు శ్రమ ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని వినిపిస్తుంది అది మనం ధ్యానించినము అదే మూడు గుంపులు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎనిమిదవ అధ్యాయం అంతా ఈ మూడు గుంపులకు సంబంధించింది కాబట్టి ప్రకటన గ్రంథము అది ఈ లోకస్లకు అర్థం కాదు ముఖ్యంగా రక్షింపబడిన వారికి ఎప్పటికీ అర్థం కాదు ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే మనకు నీ రక్షణ అనుభవంలోను నిలబడాలా నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోవాలా ప్రతిరోజు చేసుకుంటే గానీ ఈ విషయాలు నీకు ఎప్పటికర్థం కావు తర్వాత బయల్పరిచిన బయ బయల్పరిచే కొద్దీ వాటిని హృదయల మీద రాసుకోవాలా లేకపోతే అవి మర్చిపోతాం లేకపోతే వాడు డౌట్స్ క్రియేట్ చేస్తా ఉంటాడు ఒకసారి నువ్వు మర్చిపోయావు అంటే ఇది నీ జీవితంలో మళ్ళీ తిరిగి రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు పది పదిహేను సంవత్సరాలు పట్టచ్చు అప్పటికే వృద్ధాక్యం దానికిపోతుంది కాబట్టి అది నీకు బయలుపరచే కొద్దీ వాటిని నువ్వు స్వీకరించాలా వాటి ప్రకారం జీవించాలా అటువంటి కృపను మన ప్రభు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తాం అగ్ని మటుకు మన ప్రభుకే సా ఎందుకంటే హెబుల్ రాష్ట్ర పత్రిక మనం చూస్తాం మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆయన అగ్ని వలె ఈ లోకానికి రాబోతున్నాడు బలిష్ఠుడు కదా ఆయన ఆయన ఇక్కడ చూస్తాం పదవ అధ్యాయంలో బలిష్ఠుడు విషయాన్ని ఒకసారి ఆ వాక్య మరోసారి తిరిగి మనం ముగించుకుంటాం మొదటి ఊర ఊదినప్పుడు మన ప్రభు తనంతట తానే ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు మూడు గుంపులకు శిక్ష ఆయన అమలు పరుస్తున్నాడు పదవ అధ్యాయంలో బలుష్యున్న వేరొక దూత పరలోకం దిగి వచ్చిట నేను చూసి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండను మేఘము అంటే మహిమకు సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి జేమ్స్టాంగ్ నంబర్స్ ప్రకారం మనం ఎన్నిసార్లు చూసిన మేఘం దేనికి సంబంధించింది మేఘము అంటే ఆయన మహిమకు సాదృశ్యం మేఘము అంటే ఆయన ప్రజలకి సాదృశ్యం ఆయన బిడలకు సాదృశ్యం కాబట్టి మనమే ఆయన మహిమ తెసర మొదటి పత్రికలో చూస్తాం కదా మనము నాలుగవ అధ్యాయంలో ప్రభు తిరిగి తిరిగి వచ్చినప్పుడు మేఘముల ఎందు మేఘంల మీద అని రాయబడింది కొన్ని కొన్ని ప్రాచీన పత్రికలలో మేఘముల ఎందు అని తిరిగి రాబోతున్నాడు కాబట్టి మేఘముల ఎందు మేఘంల మీద దేనికి ఏరీతిగా అర్థం చేసుకుంటాం మేఘముల మీద అంటే మేఘంల మీద ఎవడు అడవడు నిజంగా అవి మంచు అవి అవి పొగలాగుంటాయి మేఘములు ఏరోప్లేన్ లో పోయినప్పుడు మీకు తెలుస్తాయి మేఘాలు ఎట్లుంటాయి మేఘాల మీద ఎవడు నిలబడ అర్థం లేదు నిలబడితే కూడా కాబట్టి మేఘములు ఆయన మహిమపు లేక స్లో దేవుని మందిరాన్ని కట్టించి దాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క మేఘము అందులోకి దిగొచ్చి ఆయన మహిమ దానికి సాదృశ్యం కాబట్టి మేఘము ఆయన మహిమకు సాదృశ్యం ఆయన మహిమను ధరించుకొని రాబోతున్నాడు అది ఈ వాక్యానికి సంబంధించింది కాబట్టి ఆయన మేఘమును ధరించుకొని ఉండేను అంటే ఆయన మహిమ మహిమ ఐశ్వర్యంలో కలిగిన వాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమై ఆరుణమై తిరిగి రానడు కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మహిమతో ఆయన తిరిగి వస్తున్నాడు అందుకే ఆయన శాస్త్రులు పరిచినప్పుడు మనుష తన మహిమలో తిరిగి రానడం మీరు చూస్తారు అన్నాడు అప్పుడు వాళ్ళు బట్టం చిప్పును బట్టం జిప్పుడు వీడు దేవదూషణ చేస్తున్నాడు వీనికి మరణ శిక్ష తగదు అన్నాడు కాబట్టి మన ప్రభే చెప్పింది మనుష కుమారుడు మహిమను ధరించుకొని ఈ లోకంలో రాబోతున్నాడు కాబట్టి ఈ మొదటి బూర ఊదినప్పుడు ఆయన మహిమను ధరించుకొని రాబోతుంది ఈ లోకంలో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా సకల గోత్రంలో వారు రొమ్మ కొట్టుకుంటూ పరిగెత్తుతారు ఈ మూడు గుంపులు శ్రమల పాలు కాక మూడు గుంపులు కఠినమైన శిక్షని పొందబోతున్నారు విషయాన్ని దానికి సంబంధించిన శిక్ష ఏసుకుల గ్రంథంలో ఐదవ అధ్యాయుల మనం చూస్తాము వచ్చేవారం నేను పెరిగి పెరిగి వాటిని మీకు చూపిస్తాను యేసుకొల గ్రంథం ఐదవ అధ్యాయాన్ని మీరు ధ్యానించి రానండి ఎందుకంటే అది ఆయన వెంట్రుగలకు సాదృశ్యం కదా అది ఆ హోదంతా గ్రంథం ఐదవ అధ్యాయంలో ఆయన వెంట్రికలు దేనికి సాదృష్టమైంది మూడు భాగంలో వెంట్రికలు అని కత్తగించుకున్నాక ఆ మూడు భాగాలను ఏం చేయమనో దేవుడు చెప్పిండీ కాబట్టి ఏచికలకు అర్థం కల ఏంది ప్రభు అని చేస్తుంది అని కానీ నీకు నాకు అది ఈ రోజు అర్థమవుతుంది ఆ మూడు గుంపులు ఎరితీగా శిక్షకు పాత్రలు అన్న విషయాన్ని ఎందుకు శిక్షకు పాత్రలు ప్రభు మొదటి నుంచి కూడా జ్ఞాపం చేస్తుండో వీళ్ళు రాంగమూతులు వీరు వాడిపోయిన వారు వీళ్ళ జీవం లేదు తిరుగుబాటుతనం చేసిన వారు వీరు వీళ్ళలో దేవుని వాక్యము లేదు కాబట్టి జీవం లేదు కాబట్టి వేరే ఒక ఏసుని వేరే ఒక స్వార్థని వేరే ఒక ఆత్మని వాళ్ళు ఆశించిన వారు కాబట్టి మనం మట్టుకు లేఖనముల ప్రకారము మన పాపము నితమై మరణించి సమాధి చేయబడి లేఖన ప్రకారం తిరిగి లేచిన ఆ ఏసుని మనం స్వీకరించినాం ఆ ఏసుని మనం వెంబడిస్తున్నాం ఆ ఏసుని మనం ప్రకటిస్తున్నాం వేరే ఒక ఏసుని ప్రకటించొద్దు మనం జాగ్రత్తగా పరిశీలించాల హురాలో ఉన్న ఏసుని మనం ప్రకటించాం సపోర్ట్ కూడా చేయము ఋగ్వేదంలో ఉన్న ఏసుని మనం ప్రకటించాం సపోర్ట్ కూడా చేయం బౌద్ధ మతంలో కూడా ఏసుని గురించింది రకరకాల పూర్వ పూర్వీకుల పూర్వకాలపు మతాలలో గ్రంథాలలో ఉన్నది ఏసున గురించి అనేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు మనం ఆ యేసుని ప్రకటించాం ఎందుకంటే ఆ యేసు వేరే ఒక యేసు మోర్మోను మతంలో వేరే ఒక ఏసు ఉంటాడు కాబట్టి ఆ ఏసులందరూ వేరే ఏసులందరికీ పౌన్ ఆ విషయాన్ని మీరు వేరే ఒక ఏసుని ప్రకటిస్తున్నారు మీరు వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నారు అన్నాడు మనం వేరే ఒక ఏసుని ఎప్పుడు వింబడించాం మనం నిజమైన ఏసుని వెంబడించాలా ఆయననే మిమపరచాలా ఆయన కొరికే మన జీవితాంతము సమర్పించుకొని జీవించాలా అటువంటి ఏసు కొరికే మనం జీవించడానికి ప్రార్థిస్తాం పరిశుద్ధుల మీకు వందాలైనా ప్రభావ మీరు తిరిగి రానరు మీరే వడగండాన్ని జబోతున్నారు మీరే వర్షధారగా రాబోతున్నారు మీరే వరదను తీసుకొని రాబోతున్నారు అందరినీ తుడిచివేస్తున్నారు మూడు గుంపులని తుడిచివేస్తున్నారు కానీ ఒక చిన్న గుంపుని మటుకు మీరు కాపాడుకుంటున్నారు ఒక చిన్న శేషంని మీరు కాపాడుకుంటున్నారు వారికే మీరు స్వర్ణ భూషంగా ఉంటానారు ప్రవ్వా వారికే మీరు మహిమ మహాకిరీటంగా ఉంటానారు ప్రవ్వ కావునైనా మా కిరీటం మీరే ప్రవ్వా మేము మీకే మహిమ ఇస్తున్నాం ప్రవ్వ మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని గనపరుస్తున్నాం ప్రవ్వ వినడానికే చాలా వల్లు జంజరిస్తుంది బ్రహ్మ ఈ విషయానికి వడగళ్ళు వడగళ్ళతో కూడింది రక్తము వడగళ్ళు కలిస్తేనే అనే విషయం మేము అక్కడ చూస్తున్నాం వడగండ్లు మనుషుల మీద పడ్డప్పుడు అంత రక్తమయమే మొదటి మూడు గుంపులు సర్పంలు తేళ్లు గొప్ప జనం అందరూ శమలపాలని మరణించడం మేము అక్కడ చూస్తున్నాం కానీ గొప్ప జనం కనికరాన్ని చూపించమని మేము ప్రార్థిస్తున్నాం ఈ క్షణం వారి సత్యాలు గ్రహించి మిమ్మల్ని వివరించే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఈ యొక్క సత్యాలను మేము ఆసక్తితో వెతుక్కొని వాటిని స్వీకరించాలా ప్రవ్వా మా హృదయల మీద మేము రాసుకోవాలా మా స్వబుద్ధిని మేము ఆశ్రయించదు ప్రవ్వా మమ్మల్ని పరిశీలించండి ప్రవ్వా మేము మా ఇంటెలిజెన్స్ ఎక్కడన్నా వాడితే మాకు అది చూపించండి ప్రవ్వా అది వెరితనం మీ దృష్టిలో మా జ్ఞానాన్ని మేము ఎక్కడ వాడద్దు ప్రవ్వా మా తెలివిని మేము ఎక్కడ వాడద్దు ప్రవ్వా మీ జ్ఞానాన్ని మేము వాడాలా ప్రవ్వా దాని మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటాం నేను నూతనంగా మమ్మల్ని అభిషేకించి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క ఆత్మ నడుపు ఎల్లప్పుడు మీ అందు ఆనందం కలిగి జీవించే బిడలిగా మనం తయారు మీ రాఘ వరుసత పరచుకోమని యేసు నామామనా పరిషత్ నామాం ప్రార్థించున్నాం తల్లి